సంపద సార్ మీరు పాట కూడా సిద్ధపడండి సార్ ఒక చిన్న విషయం డాక్టర్ని ఈరోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అపోలో హాస్పిటల్ తీసుకెళ్లారు ఆయన బోన్ మేర టెస్ట్ చేయాలన్నారు ఈ బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఆ రిజల్ అనేది పూర్తిగా జీరో అయిపోయింది పిల్లడిది కాబట్టి ఈరోజు ఆయనకి స్పైనల్ కార్డ్ నుంచి అది బోన్ మేర తీసి టెస్ట్ చేస్తారు కొద్దిగా అదే సెన్షన్ లో ఉన్నారు అందరు చక్రవర్తి గారు పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమానమ్మకం కలిగిన మా ప్రియ పరిలో ఒక తండ్రి ఎస్ఐ నానికి తండ్రి ఈ ఉదయకాలం తో మరి చిన్న మందిగా చీర కూర్చుని ఉండగా మీరు సహాయకులుగా ఉండండి ఇప్పటి మీరు నడిపించండి ప్రభా మరి ప్రార్థన అంతలోనూ మీరు ఉండండి మరి వాళ్ళు చెప్పబోయే వాక్యంలో మీరుండండి ఈ కార్యక్రమం అంతా మీరు మర్యాదకరంగాను జయకరం గాను ప్రభా మాకు మార్పు కర్మ మీరు ఈ కార్యక్రమాన్ని నడిపించమని జయకరంగా ఉంచుకోమని ఏసై నామం అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి థ్యాంక్ యూ లాడా ఏ పాపాము నేను తనకిన సునే దరి దాన కుందరయూ లూ పున గు मनो नी चो बने सो आले का तम धूल न रोना उपसति नीति जोतिंचे ये नापदाए क्रेमा ना कोरके ल समयमूलन మీే శ్రీకు దృఢము చిక్రము శుభము నా కోసదే నీ విం రక్షేమా చే చోదనలోను జోేన ఇోడన మనసు లోపల మా పితి ఆ దోణుఫేన కొన్ని సంవత్సరాల ముందు ముప్పై సంవత్సరాల ముందు చూసుకుంటే భక్తులు కొంతమంది నిజమైన సేవ చేసిన వాళ్ళు విపరీతమైన శ్రమలు అనుభవించారు ఒక వంద సంవత్సరాల క్రితం కూడా భయంకరమైన శ్రమలు అనుభవించారు శిష్యులందరూ భయంకరమైన శ్రమలు అనుభవించారు కానీ నిజంగా చూస్తే ఈ ముప్పై కాల ముప్పై లేదంటే ఇరవై సంవత్సరాల నుంచి ఎవరైనా క్రమను పొందుతున్నట్టు తెలుస్తుందండి ఎక్కడో ఒకరికి లేదా బుక్లలో చదవడం తప్ప మన జీవితంలో నిజమైన క్రమ ఉందా లేవే లేదు మనం అనుకుంటున్నాం మనకు వచ్చేది క్రమ లేకపోతే మన పిల్లలు ఏమన్నా అదొక క్రమ కుటుంబంలో జరిగిన అన్ని క్రమ కానీ క్రీస్తుల గురించి ఎవరైనా క్రమను పొందుతున్నారా అంటే క్రమలేదు ఈ రోజు ఒక సంఘటన ఏంటని క్రైస్తవులు అడుగుతున్నారంట గవర్నమెంట్ మాకు కూడా శాలరీ ఇవ్వండి మీరు హిందూ బిల్లల్లో వాళ్ళు అయితే పూజారంలో శాలరీ ఇస్తుంది అంటే విశ్వాసంతో బ్రతకడం లేదు క్రైస్తవు మా మనుషులని బేస్ చేసుకొని తన ముందున్న పరిస్థితిని బేస్ చేసుకొని ఈ విశ్వాసం పోరాటంలోనే లేడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని కొన్ని విషయాలు మాత్రము జ్ఞానము జ్ఞానము గురించి మాత్రం జ్ఞానం అనంటే మోసం చేపదించుకున్నది లేదు క్రైస్తవ ఈ పది పదిహేను ఏళ్ళల్లో మరి దూరం దాదాపు ఈ హైదరాబాద్ లో ఇరవై ఐదు మంది ఉంటారు అన్నారు డేంజరస్ వాళ్ళు వందల కోట్లు సంపాదించుకున్నారు కానీ వాళ్ళు చేసే మోసాలు ఆ మ్యాజిక్లు పరిశుద్ధాత్మ అని చేసి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు లేడు కాబట్టి ఇట్లా ఇట్లా చేయడం వల్ల వీళ్ళు నమ్ముతారు అనేసి ఒక కల్పితమైన క్రియలు చేసి అటువంటి దొంగ జ్ఞానం జీవిస్తున్నారు ఎంతో మందిని మోసం చేస్తూ వారి జీవితాన్ని పోషించుకుంటూ విలాసవంతమైన స్థితిలో ఒక వెల్ అండ్ గుడ్ లైఫ్ అని దీన్ని చూసి డిలీవ్ అయితే ఈ గొర్రెలు మన మనం ఏం చేసుకున్నారని అంటే చాలా మంది అసలు ఏసుక్రీస్తు నమ్ముకుంటే ఇట్లా లగ్జరీస్ లైఫ్ లో వెళ్ళిపోతాం ఈ వాక్యం పట్టి ప్రభావ ఎప్పుడేదిని ఆశీర్వదించినట్టు నన్ను ఆశీర్వదించి ప్రభావ అని గట్టిగా ప్రార్థన చేస్తా లైతం అని మూఢత్వంలోకి వెళ్ళిపోయిందాన్ని క్రైస్తవు అటువంటి జ్ఞానం బోధిస్తూ ఎంతో మంది అమాయకులను తెరపతి ఇంకొకటి చూస్తే ఆశా నిగ్రహము ఆశా నిగ్రహము లేదండి మన జీవితంలో ఏముందని అంటే కోరికలు ఉన్నాయి ఆశతో ఆపోజిట్ గా కోరికలతో నిండిపోయింది ఏ కష్టం చేయాలి ఎట్లా సంపాదించాలి లేకపోతే పక్కనోడితో కంపారిజను ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ పెట్టుకొని మనము ఏ స్థితిలో ఉన్నామంటే కోరికల్లో కూరుకుపోయి ఉంటున్నాం కోరికలను జయించలేకపోతున్నాం శరీరానికి సంబంధించిన కోరికలతో అయితే భయంకరంగా పడిపోతున్న ప్రయత్నంతో పైకి ఎవరు చెప్పరు నువ్వు ఆశ నువ్వు కోరికలతో ఉన్నావా విశ్వాసంలో ఉన్నావా ఆశ ఉన్నావా లేకపోతే ఏ స్థితిలో ఉన్నావు మంచి స్థితిలో ఉన్నావా సద్గుణం ఉందా ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది అంటే నీకు తెలుస్తుంది ఆ ఏసుకృష్ణ తెలుస్తుంది మూడవది నీ పక్కన ఎల్లప్పుడు సాక్షిని చూసునే ఆ తాతాను గారికి తెలుస్తుంది కాబట్టి గుర్తించుకోవాలి నీకు తెలుసు ఆ కోరికలు ఉన్నాయా ఆశా నిగ్రహంలో జీవించ జయించలేకపోతున్నావా పోరాటంలో నిలబడలేకపోతున్నావా ఎంతకాలమని నామకరత కూడా అంటే మంచి పనులు చేసినంత మాత్రమే మనం దేవుడి రాజ్యంలో అక్కడ సంపాదించుకోలేము కదా మనకి ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువును రక్షకుడునైనా ఏ నిత్య రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడము మనకు కావాల్సింది అదే కదా ఎంత బ్రత బ్రతికినా చేగాను క్రింది కృషించినను ఎంత పుండిపై కృషించిననో ఇత్యరాజ్యానికి వెళ్ళడానికే కదా మన ప్రయాసం మన పోరాటం కానీ మన ముందు ఒక ట్రాప్ చేయడానికి అపవాది అయినాడు వాడు కోరికల్ప తీసుకొచ్చాడు వేసు వారు నలభై దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయనని కొండ మీదకి తీసుకెళ్ళి అపవాదిని అడుగుతాడు నాకు దాష్ట్రంగా నమస్కారం నేను మీకు ఇదంతా ఇస్తాను అక్కడ ఆశ్చర్యం ఇస్తది ఎవరు ఎవరికి ఇస్తున్నారు ఇదంతా మీకు పంచి పెట్టేస్తాను మీదే నీకే ఇస్తాను అని ఎవరు ఎవరికి ఇస్తున్నారో అపవాదు ఇస్తున్నాడంట మరి మనం పండుతున్న అన్ని క్రీస్తు పేరే చెప్తున్నాం కానీ మీరు ఏది అపవాది కూడా ఇచ్చి ట్రాప్ చేస్తాడో దేంట్లో నీవు నీ హృదయము విగ్రహము చేసుకోండి దేని మీద లక్ష్యం చేసుకుందో ఒక విగ్రహం లాంటిది ఇస్తాడు ఎప్పుడు ఇచ్చినా వాడు ట్రాప్ చేస్తాడు మన పక్కనే ఉంటాడు మన నోటికి ఏదో ఒక చెడ్డ మన చూపులకి పని పెడతాడు మన ఆలోచనలకు పని పెడతాడు ఆ ట్రాక్ నుంచి తప్పించుకోవాలని అంటే ఈ ఎనిమిది విషయాలు మనం ఎప్పటికీ మన జీవితంలో ఉన్నాయా లేదా మనం నిజంగా నిత్య రాజ్యానికి వెళ్తామా లేదా అది గ్రహించుకుని ఉండాలి ఇంకొకటి చూస్తే భక్తి భక్తి ఆశ నిగ్రహము సహనము భక్తి నేను భక్తి గురించి మాట్లాడతాను భక్తి అంటే ఈ చాలా మంది అదే చెప్పినట్టుగానే కొన్ని కొన్ని పనులు చేసేసే ఇదే నా భక్తి దాంట్లోనే జయజీవితం ఉంది నేను ప్రిస్తులు మెప్పిచ్చాను ఇదిగో నేను ఉపవాసం ఉండగలిగాను ఒక రోజు ఈ ఫార్టీ డేస్ వస్తాయి అప్పుడు నేను ఉపవాసం ఉండగలుగుతాను ఇటువంటి భక్తి దేవుడికి అవసరమే లేదు నిజమైన భక్తి ఏంటంటే నువ్వు లేచున్నా కూర్చున్నా తింటున్నా పడుకుంటున్నా నీకు మెనుక వచ్చినప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా నీ ఆఫీస్ లో ఉన్నా ప్రతి చోట నువ్వు ప్రార్థన జీవితం పడుతు ఉంటావు దేవుడిని స్మరణకు తెచ్చుకొని నిన్ను నువ్వు పరక్కి ఉంటావు నువ్వు క్రీస్తు బిడ్డవని ప్రతి క్షణం నీకు గుర్తిస్తా ఉంటుంది నీకు రాబోయే ప్రతి టెంపేషన్ లో నువ్వు గుర్తించుకుంటూ ఉంటావు నేను క్రీస్తు బిడ్డని నేనే విధంగా ఎలా చేయగలగాలి కానీ నువ్వు ప్రార్థన పూర్వకంగా ఎప్పుడైతే ఉంటావో కానీ నేటి జీవితంలో ఏ ప్రసంగం చేయాలి ఎవరిని మెప్పించాలి ఈ మనుషుల దగ్గర ఏ ఏ లైక్లు కొట్టించుకోవాలి అనేసి వీటి మీద ప్రయాసంతోనే క్రైస్తవుడు బ్రతుకుతున్నాడు కానీ సహవాసం కలిగే ప్రార్థన జీవితం లేదు నైట్ చూసిన బయటను చదవచ్చు ఆ వాక్యంలోనే నిమగ్నమై ఉండొచ్చు కానీ దేవునికి సాహసము భక్తిగా ఉండగలుగుతున్నారు మన జీవితంలో ఉండకపో ఉండొచ్చు ఆ ఉన్న వాళ్ళ జీవితము ఆ పరలోక పట్టణంలో వాళ్ళు ఒక రోజు కనుమూస్తే అక్కడ వారికి తెలుస్తుంది ఆహా ఏ ఆ రోజు నేను వ్యర్థపరచుకోలేదు నా జీవితాన్ని అదే వ్యర్థపరుచుకున్న వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే మన అందరు రోజులు ఏ రోజు ఏ రోజునంటే మన రోజు మన వడ్డే రోజు మన రోజు కాదు లేకపోతే మనం హ్యాపీగా ఉన్న రోజు మన రోజు కాదు మన పిల్లలు పుట్టినరోజు మన రోజు కాదు కానీ మనం ఏ రోజైతే కన్ను ముసి మరణిస్తామో అదే మన రోజు ఆ రోజే మనకు తెలుస్తుంది అవసరం నీది కాపాడినాయి ఆయన కృప ఆయన కృప ఉంది కాబట్టి నేను ఎనిమిది విషయాలలో జాగ్రత్తగా ఉండగలుగుతున్నాను భక్తి పేరుట ఎంత మోకాలో జరుగుతున్నాయి మన మనం చాలా మన దృవయము చూస్తూ కంట వేసుకోవాలి ఒక్కరోజు సాధించకపోవడం కూడా పాపమేనంట ఒక భక్తుడు చెప్తున్నాను ప్రార్థించకపోయినా పాపమే నువ్వు వాక్యం చదవకపోయినా పాపమే మరి మనం ఎన్ని సార్లు ఆ పాపంలో పడిపోయినా క్రికెట్ లో ఎక్కువ సార్లు పాపం చెప్తున్నాను చూసిన సహోదర ప్రేమ సహోదర ప్రేమ నేను ఒక చిన్న విషయం చెప్తాను ఆఫ్రికాలో పాస్టర్ డానియల్ అని ఆయన రెండు వేల ఒకటి నవంబర్ ఆయన చనిపోయాడు అయితే చనిపోయేక ముందు ఒక్కరోజు ముందు జరిగిన సంఘటన చెప్తాను ఈ సహోదర ప్రేమ గురించి చెప్తాను తను స్టేజ్ మీద బోధిస్తామంటే వాళ్ళ భార్య వచ్చి వాసరమ్మ గారు వచ్చి ఆ సేవకుణ్ణి చంప మీద చల్లమని కొట్టిందాన్ని ఈ ఎందుకు కొట్టిందంటే ఆయన బోధించిన దాంట్లో ఆమె గురించి ఏదో గొప్పగా చెప్పాడో మరి తప్పుగా ఏం చెప్పాడో కానీ అందరి ముందు కొట్టినాను చంప మీద కొట్టగానే ఆయన మౌనంగా స్టేజ్ దిగి ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చి అయ్యా నన్ను కాళ్ళ దగ్గర పడింది కాళ్ళ దగ్గర పడి క్షమాపణ అడిగింది ఆయన ఉదయాన్నే లేచి తన కారు తీసుకుని తన పని మీద ఇంకా ఒక దగ్గర సులవార్త ఉందని బయలుదేరాడు ఆయన బయలుదేరి అక్కడ ఒక మనుషు ఉంది ఆ మనుషు దగ్గర ఒక పెద్ద కొండ ఉంది ఈ ఆవేశంలో వెళ్లి ఆ కొండను దిబ్బుకున్నాడు నవంబర్ ముప్పై రెండు వేల ఒకటిలో ఆయన మనం పార్ట్ డెట్ అయ్యాడు పార్ట్ డెట్ అయితే ఆయన పోస్ట్ మార్టం జరిగింది పోస్ట్ మార్టం జరిగి బాడీ ఇంటికొచ్చింది ఇంకా మసాలా వాటికకు ఒక రెండు మూడు రోజులు చాలా దేశాల నుంచి ఆయనని చూడ్డానికి వచ్చారంట అంత మంచి సేవకులు అంటారు అయితే అక్కడికి మసాలా వాటికకు తీరకముందు వాళ్ళ భార్య చెప్పిందంటే నా భర్త నేను అన్నాను ఆ విషయంలోనే చనిపోయాడు అదే గానీ అక్కడ బాధ్య వేసుకుంటారు ఆమె టెక్స్ట్ అయిపోయి అందరు ప్రాబ్లమ్ చేస్తుంటారు సడన్ ఆ కమింగ్ బాక్స్ లో ఆయన లేచాడంటే త్రీ డేస్ అయిపోయింది పోస్టుమార్టం అయిపోయింది కావాలంటే మీరు యూట్యూబ్ లో కట్టే అండి ఆయన డాన్ని కొట్టండి అయితే ఆయన లేచిన తర్వాత ఆయన ఒక టెస్ట్ మంది గెలిపాడు అందరు షాక్ అయిపోయినారు ఆ గ్రేవ్ యార్డ్ లో ఉన్న జనాలు ప్రపంచ వ్యాప్తంగా రైనాథ్ బోంకే గారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తాడు ఆయన పిలుచుకుని స్టేజ్ మీద తెప్పించాడు నీ సాక్ష్యం చెప్పు అని సీసీటీవీ ఫుటేజెస్ కూడా ఉన్నాయని అయితే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చనిపోయినప్పుడు నరకానికి పరలోకానికి దేవుడు ఆయనని తీసుకువెళ్ళని అయితే మొదటిగా నరకానికి తీసుకెళ్ళాడంట నరకానికి తీసుకువెళ్ళి ఆ దేవదూషాన్ని పంపించాడంటే నేను అక్కడికి తీసుకెళ్ళండి అయితే ఇది అనుకున్న దాకా సరే నన్ను ఇక్కడ ఎట్లా ఉంటుంది అని చూపించడానికి తీసుకు ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ భయంకరమైన మంటలు ఉన్నాయంట ఇంకొక చోట తక్కువ మంటలు ఉన్నాయంట ఇంకొక చోటి కామలు ఉన్నాయంట ఇంకొక చోట అందరు అందరు రక్తాల కార్యకర్తలు పట్టుకుంటున్నారంట ఇటువంటి విషయాలు అనేకం చూసి భయాందోళనకు గురయ్యి తర్వాత చివరికి ఈ నెల ఒక గేట్ పెద్ద గేట్ తీసుకుని ఇక్కడికి వెళ్ళి వెళ్తున్న తర్వాత నువ్వు దీంట్లో ఇక్కడ వెళ్ళు ఇది నీ ప్లేస్ అని దేవుడు అక్కడ ఏదంటే పవ్వ ఇంత మంటలల్లో పడేయడానిక నేను ఎంత గొప్ప చేశాను మందిరాలు కట్టాను ఎంతమందికి బాక్సింగ్ ఇచ్చాను తిన్నోడ్ పనులు చేశాను నేను ఇన్ని కార్యాలు మీ కురూ నా ప్రాణము పెట్టాను నా నేను సేవలో వెళ్తుంటేనే కదా చనిపోయింది అని చెప్తే దేవుడు ఒకసారి అతన్ని తీసుకుని రండి పైపన్న ఇది నిజమైన సంఘటన అండి ఏదైతే చూశాను యూట్యూబ్ లో లేకపోతే రేన బొంకే గారు చూపారా కొన్ని బుక్ కూడా రాయకూడదు అయితే ఈయన వెళ్ళిన తర్వాత ఏంటి చూసి ప్రభు అన్నద నువ్వు మంచిగా చేసేవా అన్ని మంచిగా చేసేవాన్ని ఒక చిన్న తప్పు చేసేవాడి ఏంటి ప్రభు అని ఏదైతే నాకు ఏది తప్పు చేయలేదండి నిన్నటి మొన్నటి దిన్నాలన్నీ భార్య నేను కొడితే ఆ క్షమాపణ కోరిక నువ్వు కాబట్టి క్షమించలేని వారికి కూడా ఈ నరకం ఎప్పుడు దాచుకున్నాం మన జీవితంలో క్షమాపణ ఎక్కడికి మనం ఎవరన్నా కొట్టారు లేదంటే ఏదన్నా మన గురించి చెడ్డగా చెప్తేనే మనం ఓర్చుకోలేం కాబట్టి మన జీవితంలో క్షమాపణ లేకపోతే వారి నిజమైన క్రైస్తవృతాలు సహోదర ప్రేమ కలిగి ఉండాలా తన సొంత భార్య అక్కడికి దేవుడితో వాదించాడంట ప్రభావం ఆమె కథ కొట్టింది ఆమె నరకానికి పోవాలంటే దేవుడు ఆ విషయం చెప్పాడంట మనం అప్పుడు చివరికి ఒక ఛాన్స్ ఇస్తారని అరే నువ్వు ఎన్ని ఒక కృష్ణమనేలాగా వెళ్ళి మేము చేయాల్సిందే అని అంటే అప్పుడు అతను వెళ్ళి ఈ భూమి అతను చాలా మంది పిలిపించుకుని అనేక కంట్రీస్లలో ఆయన టెస్ట్మని తెప్పించి కాబట్టి మనము ఇటువంటి జీవితం కలిగి మనకు నిత్య రాజ్యం అనేది ఎవరు ఆపినా ఆపకపోయినా గ్యారంటీగా మనం ఆ పనులకు పట్టణానికి చేరుకోగలుగుతాం ఎవరు ఆపలేదు అపవారి మన పక్కన ఉన్న వారి ట్రాప్ నుంచి ఇదిగా తప్పించుకోగలుగుతాం ఈ విషయాలు మాత్రం ఉంటే సహదర ప్రేమ ప్రేమ అన్నిటికీ అన్నిటికంటే గొప్పది ఏంటంటే ప్రేమనే ఒక హతసాక్షి అయినా కూడా కొంతమంది అన్ని భయా భయానికి కొన్నిసార్లు ఎవరైనా దండితో కాల్ చేసి వీళ్ళు సంప్రేస్తున్న నమ్ముకుంటా అంటే వాడిలో ఏది లేకపోయినా పైకి ఆ అది కదా సరే అని ఒప్పుకుంటా అంటే వాడు వెళ్ళడు వాటిలో నిజమైన పశ్చాపం కలిగి పాప క్షమాపణ కలిగి మాత్రమే ఆ హతసాక్షి అనబడిన మనం నమ్ముతాం హతసాక్షి కానీ నరకంలో పాల్తా ప్రేమ లేకపోతే కాబట్టి దినమున మనము ప్రార్థనతో కూడిన భక్తి జీవితము జ్ఞానము ఆశ నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయా ఇవన్నీ అమర్చుకుని అంటే ఇవి ఎవనికి లేకపోవను ఇక్కడ తొమ్మిదవచనం ఇవి ఎవనికి లేకపోయిన వాడు తన పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వుద్ధి వాడును దూరదృష్టి లేని వాడుని ఈ ఎనిమిది విషయాలు వారి పాపాలు క్షమించబడ్డాయని వాడి శుద్ధి కలిగిందని వారికి తెలియక మర్చిపోతాడంట ఒకవేళ తెలిసిన వృద్ధివాణి వాళ్ళ వాడు ప్రవర్తించి దూరదృష్టి లేని వాడు అదను దూరదృష్టి ఒక కిలోమీటర్ ఉంది నా ప్రయాణం నేను అక్కడికి చేరుకుంటాను ఒక కిలోమీటర్ ఇదే నా జీవితం ఆ కిలోమీటర్ అయితే నేను చనిపోతాను ఇంత గమ్యం పర్లోకానికి అనేది వారికి ఉండనే ఉండదు ఇంకా ఉంది నా లైఫ్ ఇంకా ఏదేదో ఊహించుకుంటూ ఉంటాడు లేదా అందువలన సహోదరులరా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పదది జాగ్రత్తగా పైన వచ్చిన కూడా ఐదవచనంలో కూడా మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండాలి ఇక్కడ పదవ వచనంలో కూడా మరీ జాగ్రత్త పడుది కాబట్టి క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా అవసరమైనది జాగ్రత్త జాగ్రత్త కలిగి మనం ఉంటే మనల్ని ఆ అపవాది ముత్రడు మనం స్నానం వాడి లోపలికి వెళ్ళగొస్తాం మనమే స్నానం ఇస్తాం మన ఫోన్లలోనూ మనం చీకటి ఆలోచనలతోనో వెలుగులో లేకుండా చీకటి సమానమైన దృష్ట ఆలోచనలు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మాత్రమే వారు మనం ఏదో దాడి చేస్తాం కానీ ఏది చూసి వారు ఏమనుకుంటున్నాడు అంటే అపవాదం ఎదురించడు మీరు ఫీల్డ్లోకి దిగండి మీరు ఎదిరించండి మీ విశ్వాసం అనేది దాని పట్టుకోండి మీరు పోరాటం పోరాడండి మీరు ఆ గ్రౌండ్ లోనే ఆ గ్రౌండ్ మీ దగ్గర వెపన్ అనేది లేదు మరి పోరాటం లెక్కడం కదా బయట ఉండి ఒక ఫీల్డ్ లో ఉండి పోరాడవలసినవి కాదు విశ్వాసం కాబట్టి క్రెక్ష జీవితం అంటే ఉన్నది ఖచ్చంగా పోరాటం అనేది ఉంటది లేదు సజావుగా ఆయన డెవలప్ అయిపోతా ఉన్నాడు ఖచ్చితంగా చాలా ఉన్నతమైన స్థితినికెళ్ళాడు ఆశీర్వదింపబడుతున్నాడు అనంటే దేవుని యొక్క ఆ ఉద్దేశంలో అతను లేడు అని చెప్పగలుగు ఎవరైతే అదేంటి నలగొత్తబడి ఇంటింపబడి ఎవరైతే ఈ విధంగా క్రమలతో పొందుకుంటారో వాళ్ళకి ఎప్పుడు క్రోడుగా ఉంటాడు దేవుడు ఎందుకు వారికి శ్రమలు వస్తాయంటే పక్కనే ఉంటాడు కాబట్టి సైతం ఎప్పుడు వాళ్ళ జీవితంలో ఎప్పుడు నలపడమే ఎప్పుడు శ్రమలే ఎప్పుడు రోదనలే వారి జీవితంలో ఎప్పుడు ప్రభు మీద ఆనుకుని కాబట్టి ఈ ఎనిమిది విషయాలు మనం మనం ధ్యానించుకోవచ్చు ఖాళీగా సమయంలో ముఖ్యంగా చెప్పాలనుకున్నది పదకొండవ వచనమే అండి ఎప్పుడు మనం తొలి ఆ నిత్యరాజ్యంలో నుండి మనం చదివిస్తాం దేవుడు ఈ వాక్యము థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ విజయ్ బ్రదర్ మిక్త రాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా కొందరు విశ్వాసులు తమ అశ్రద్దను బట్టి అతంత అంతంత మాత్ర ప్రక్షణతో దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అయితే అచించలమైన భక్తితో పరిశుద్ధతో కొనసాగే అనేకులు రాజమర్యాదలతో పరలోకానికి ఆహ్వానించబడతారు మరి అట్టి విశ్వాసము అతి ఉంచాలని వాక్యాన్ని బట్టి చక్రవర్తి గారు చక్రవర్తి చక్రవర్తి చక్రవర్తి నేను చెప్పాను కదా దక్కి పోతాడు రూమ్ లకి మీటింగ్ బాస్ దగ్గర కూర్చొని బయట ఫోన్ ఎక్కడ పెడతాడు సార్ అదే అంశం ఏంటి అంశం మెడతల దండు గురించి మరి నేటి వాక్యోపదేశాన్ని బట్టి వాక్యాన్ని బట్టి మరి ఆ యొక్క రాణి వచ్చినటువంటి ఆ మిడతల దండు వారి కరోనా ఉత్పత్తుని బట్టి కృపా మహిర పక్షు రఘు దేవా మీకు వందనాలు తండ్రి మహోన్నత రఘు దేవ మీకు వదనాలైన ఈ దర్శకాలం అంత మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి సజ్జిల్లకెళ్ళిన పెట్టినందుకు మీకు వందరాలు ఈ యొక్క సాయంత్రం ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభు మిమ్మల్ని అవకాశం బట్టి మీకు వందనాలు ప్రభు మేము ప్రార్థిస్తున్న విషయమండ్రి ప్రభు యొక్క భయంకరమైన దత్త కాలంలో మేము తండ్రి అంతే దిన అపాయకారమైన కాలం దిన వచ్చాన ప్రభావ నెరవేరు ప్రే మాటంలో ఇది అంత్యకాలమని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం కానీ ప్రభుత్వ దేని విషయంలో భయపడను ఎందుకంటే మా మేము వచ్చిన బహు సమీప బుద్ధి అని మేము నమ్ముతున్నాం అది మీరు చెప్పిన వాక్యనే ప్రభు కాబట్టి దానికొక సంతోషంగా ఎదుర్కొన్న స్థాయిపడండి ప్రభు అంతకంతకు దిగజాడిపోతుంది జీవితం అది మీరు ఈ రోజు మాట్లాడారు నైనా సంకరించమని తార్థిస్తున్నాం క్షమించమని ఆర్థిస్తున్నాం సేవకులని ప్రభు ఒక వాళ్ళు మొదట్లో సంపూర్ణమైన ప్రేమ కలిగి సేవ తీస్తున్నారనైనా సమయనటువంటి శారీరకమైన బలీనతలు వాళ్ళని ఆరోగ్యంగా నడిపించినట్లు అది వాళ్ళని క్షమించమని ప్రార్థిస్తున్నాను ఉపగ్రహ తండ్రి మీకు వదనాలే సార్ ముఖ్యంగా ఆ యొక్క పన్నుక రాజ్యానికి ఎవరు పోతారు ఎవరు కూరని ఆయన డోంకి గారి యాక్షన్ ద్వారా మాకు స్వీకరించినందుకు మీకు ఎంతో వదనాలైన అవును ప్రభావా సేవకుడు బహు భయంకరంగా క్షణం అనుభవించింది అంతం వరకు నేను ఇక్కడ నా తన గొంతుని బట్టింది ప్రభా అక్కడ క్యాన్సర్ పండుతో బహు భయంకరంగా క్షణం అనుభవించింది ఆయన దాని చివరి వరకు ప్రకటించింది తండ్రి లాస్ట్ వాక్యం తను మన జ్ఞాపకం ముందునైనా కానీ మీరు మాకు బయలుపరిచారు ఆ రోజు ఆయన చనిపోక ముందే ఆయన స్వరం వినే అవకాశం మాకు ఇచ్చినారు తండ్రి అన్లోడ్ అన్లోడ్ అన్న అంశం మీరు మాతో మాట్లాడనారు నా జ్ఞాపకం ముందు ఇక్కడ నేను జ్ఞాపకం మీకు మనకు కండి ఆయన ముందు హెచ్చరించండి హౌ టు అన్లోడ్ యువర్ బ్యాగేజ్ వరల్డ్ అని టు ఎంటర్ ఇన్ టువేట్స్ అన్నారు ఆయన చివరి వాక్యం అట్లా తర్వాత రెండు రోజుల తర్వాత అతను మరణించట్లేదు గమనించిన ప్రభావం ఇరుగు మార్గం ప్రభుత్వం ప్రయాసకరం అని చెప్పినట్టు అండి అవునైనా ఇంటి ఇరుకు మార్గం నేనైనా మాకు విషయాలు మాకు క్రైస్తవు విషయాలన్నీ ఆశపడుతున్నట్టు అండి అది కేవలం మీ సన్నిధికి వచ్చినాకనే మాకుంటుంది ప్రభావ సమాధానం ఈ లోకంలో సమాధానం ఉండదు కేవలం మీలోని మాకు సమాధానం దాన్ని ఫాల్స్ పీస్ ఫాస్టర్స్ ప్రకటిస్తున్నట్టు అండి దేవుడు సంపూర్ణంగా సమృద్ధి ఆచరించిన మీకు సమాధానం కలిగిన అది కేవలం మీలోనే అండి సెకండ్ చెప్పలేకపోతే వారి పక్క పనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం క్షమించమని ప్రార్థిస్తున్నాం మరి బోధలో మార్పులు తీసుకుంటండి అప్పుసుల బోధలో ఉండేప్పుడు ఎటువంటి విధానాలు అవి పోయిన ఇక్కడ నేను తర్వాత తిరిగి అప్పసుల బోధకట్టే తిప్పుతా అందరి నేను అవును అండి చేసిన పునాది మీద మరి అపోసలు చేసిన పునాది మీద మా జీవితాన్ని కడతాన రాసిన పత్రికలో నేను తిరిగి ఆ బోధకలు లాగని భయపడండి తండ్రి ముఖ్యంగా వైరస్ మరి విశ్వషన్ జన్మిస్తుంది క్రమ అది తండ్రి ఆల్రెడీ మూడు లక్షల మందిని తీసుకుంది ఉంది అయినా అందులో ఎంతమంది దేవుని బిల్లు కూడా మాకు తెలియదు అయినా కానీ కూడా రక్షణ పొందిన వాళ్ళని అయితే మీ సంగీ చే రక్షణ పొందిన వాళ్ళకి బహు కష్టపడాలంటే అశ్వంగా నడకండి దేవుడు కల్పిస్తే దాన్ని గ్రహించుకున్న శుభకులు అనేకలకు ప్రకటించాలా వైరస్ బారిన పడకుండా మీ గుండె కాపాడండి మీరు ముందుగా నేను వెలుగు సంబంధంగా డే రాదు ఎందుకంటే అది చీకట్లో నైడ్చే చీకట్లో ఉండే ఆయనకు దేవుంటారు రెగ్యులర్ చీకట్లో ఉంటుందన్నారు అంత తెలుగుదానికి గ్రంథంలో ప్రభుత్వం కాబట్టి నేను ఆ విషయాన్ని జ్ఞాపకం కొత్త నుంచి రెగ్యులకి రావాలంటే వెలుగుమయం కావాలంటారు కాకపోతే సేవలో నడిపించండి దేవుంటని ముఖ్యంగా వారి యొక్క బోధక మార్పులు తీసుకుంటాం అంటారు అందిస్తున్నాం సైంటిస్టులకి అందు పడకలేదు కొందరు ఈ వైరస్ మార్పు చెల్లుతుందంటున్నారు కొందరు మెరుగు స్టేబుల్ గా ఉందంటున్నారు స్కేమింగ్ గా ఉంటే వైరస్ కానీ వ్యాక్సిన్స్ కానీ కొంచెం ఈ రోజు వరకు వ్యాక్సిన్స్ ఇవ్వట్లు ఏం చేస్తున్నారు ఫస్ట్ ట్రయల్ సెకండ్ కి వాళ్ళు మద్దతు పెడుతున్న తనకండి డ్రగ్స్ కూడా మద్దతు పెడుతున్నారు ఇది కేవలం మీ ద్వారా లేకపోతే స్వస్థ మనుషులకి మీ తప్పి చూసి స్వచ్చత పొందాల ఆ యొక్క సఖ్యని ప్రకటించి మెడే తయారు చేయండి ముఖ్యంగానైనా మరొక దీంతో ఆర్థిక గవర్నమెంట్ దగ్గర డబ్బులు మైగ్రెంట్ వర్కర్స్ బహు కష్టంగా పడుతున్నట్టు అండి ఆకలితో ఎండకి అనుమతిస్తున్నారని నేను మనుషులు చనిపోతున్నారు ప్రభుత్వాలు అవరాత రైతుల తండ్రి కలికరించండి తండ్రి లోకం మీద క్షమించమంతాపిస్తున్నాం లార్డ్ హ్యాంబర్ ఫౌంటే నుంచి ముఖ్యంగా తండ్రి ఆ యొక్క తండ్రి విడతల తండ్రి నిర్ణించకండి పరిస్థితులు అనేక ప్రాంతాలను విస్తరిస్తుంది పంటనంత నష్టం చేస్తుంది దేశ ప్రభుత్వ రైతులు ప్రభుత్వం కలికరించమని ఆపిస్తున్నాం పెద్ద మన కరువాత సమీపం అంటున్న తండ్రి సహాయపడండి తీర్చండి మచ్ విజయ్ గారు మిరపల బండి విషయమై ఈ విపత్తుని బట్టి రాజానికానికి అన్నేళ్లు దేవుని రక్షణ అవసరం తీర్చులాగిన మరి కాపుదలను భద్రతను ఉండే రీతిగా పరిశుద్ధిగా పరిస్థితిగా మీ యొక్క మహానామని మిమ్మల్ని బట్టి నేను ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాను మీకు ఏమంలో కలిగి చెప్పిందంటే అదే మనం మీరు మాకు మాట్లాడలేదు నీకు విషయాన్ని ప్రతిరోజు కంప్లీట్ చెప్పండి ప్రాంతంగా నేను భద్రం చేసుకుని కాపాడుకుంటే ఇంకనే శక్తిని దయచండి సామర్థ్యములు దయచేండి కాబట్టి జ్ఞానములు దాండి అవును అయినా చిన్న చిన్న బలహీనతలోకి ఒకటి మీ స్వభావంలో ఉంది ఆయన వాటిని సంపూర్తిగా తీసుకోండి ప్రభావం కాదు సంద్రీ నైనా నిజమైన కార్యాలు మీకు వ్యతిరేక స్వభావంలోనే ఉండే ఆయన ఇప్పుడు మళ్ళీ కొన్ని మీ దగ్గరికి వచ్చే నోజున మీరు ఇదాన్ని బట్టి మీకు సరే ప్రభు అయినా అయితే ముఖ్యంగా ఒకటి మా యొక్క రాష్ట్రం నుంచి చేసుకోండి ప్రభు నైనా అవి చూస్తే సండ్రి కరువు సూచన అని మాకు ఆయన ముందు ముందుగానే కరోనా వైరస్ ఆయన అనేకలు తండ్రి ప్రభావ ఎన్నో కోల్పోయి సమస్తం కోల్పోయి ఉంటున్నారు ప్రభావ ఆయన ఇష్టపడే ఎవరు లేని తోడు లేని మీద లేని జీవితాలు ఎంతోమంది అనుభవిస్తున్నారు కొంతమంది రక్తంలో ఉండి తండ్రి కానీ ఒక సమయము దొరుకుతుంది కదా ఇంకా పాపంలో పరిస్థితి అయినా జ్ఞాపకం తీసుకోవాల్సినవి ముఖ్యంగా తండ్రి ఆయన ఆ మరి మించితం అయితే ఆయన లేఖనాలలో అయితే కనిపిస్తున్నారు ప్రభావ అవి రావాలి మీ చిత్తం ఏ విధంగా ఉందో దానికి మాత్రమే మేము కట్టుబడి ఉంటున్నాం తో దాని ప్రకారం జరిగించమని వేడుకుంటున్నారు మీ చిత్తానికి నాయన మేము ఒకటి ఎక్కువగాను తక్కువగాను మేము వండకుండా ఆయన మీ చిత్తానికి మేము లోబడి ఉండక సహాయం చేయండి అయినా సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి నాయన స్నేహితులు తండ్రి ప్రభావ ముందుగానే ఆహారం లేక తండ్రి ప్రభావ ఆయన వారి జీవితం చిన్న భిన్నమైన ఉంటున్నారు ప్రభావ అతి వారికి రాబోతున్న తండ్రి బ్రహ్మం భయంకరంగా రాబోతున్నదని మేము గ్రహిస్తుంటున్నాం వారి యొక్క స్నేహితులను సంపడవలసినవిగా కోరుకుంటున్నాం అది ముఖ్యంగా మా ప్రైత సహోదరులను లేకుండా ప్రభుత్వ ఆయన ఏమి చేత వారి వల్ల ఇంట్లో కూర్చొని ఉంటున్నారు ప్రభు ఆయన వారిని వాడుకోమని వారికి నైనా ఆ తండ్రి ప్రభావైనా ఆ తోమరితనం నుంచి వారికి విడుదల బయట చేయాలని అందరూ లేచి తండ్రి ప్రభానైనా క్రైస్తవ్యాన్ని ఇప్పుడు శాతం రోజులు వచ్చాయని గుర్తు చేసుకొని ఆయన వారిని లేవిట సాయండి వారు తమ శరీరాలను కాపాడుకుంటూ తగ్గి ప్రాణం ఎక్కడ పోతుందని భయపడుతున్నారు కంటి రాజ్యానికి వారి ప్రాణాలు పోవులాగా ఆయన వారు కృషి చేయలాగా సహాయం చేయండి తండ్రి ప్రభావం అదే విధంగా తండ్రి ప్రభుత్వ ఇంట్లో మళ్ళీ తండ్రి ప్రభుత్వ వలస పూజ తండ్రి ప్రభావ మైగ్రెంట్ వారు నాశం చేస్తుంది వారి యొక్క ధరించిన ఈ రోజు ధరించిన సేవ నిన్న మొన్న జరిగిన సేవలు అందరినీ నాశకం చేస్తుంది ఆయన ఏ సురజు అక్కడికి చేసిన సహోదరులందరినీ చేర్చే వారికి ఇంకా తండ్రి ప్రభావ బలమును దయచింది ఇంకా తండ్రి ఆశీర్వాదాలు అక్కడ జరుగుతున్న కేవలం కలిపి ప్రభు ఆ రక్షణ రక్షణ వైపు మళ్ళు బిడ్డలని కొంత మందులు ఎక్కువ ఏ ఒక్క ఆత్మ రక్షించుకోవడం చెప్తుంటారు యాక్ యూ తెలుగు తల్లి ప్రభు నాయన అమ్మని అయితే పోషించుకున్నాను ఇప్పటివరకు మేము ఏ కరువులు అనుభవించండి ఏ క్రమాలు అనుభవించను తృప్తికరమైన జీవితంలోనే ఉంటున్నాం ఆయన దాన్ని బట్టి మీకు వందనని తెలుస్తాను అది ప్రభుత్వం లేదు అందుకే ఈరోజు నేను ఆయన చేయబోతుంది వచ్చింది ఆయన ఆ వేదన తీసుకుంటాను ఆయన ఇద్దరు తీసుకోండి ఇప్పుడు ధైర్యంగా కవిత సంపూర్ణ ప్రసద్ధి బ్రెయిన్లో కూడా నేను టెలివిజన్ వచ్చి కుటుంబించుదివాడుతాను నేను సహాయం చేయించు కానీ నేను అల్పణు జ్ఞాపకం చేసుకునే విధానమని నాకు నేను ఆ ఎనిమిది విషయాలు నా జీవితంలో ఉంచుకుంటాను ప్రార్థిస్తాను ఆ తర్వాత చక్రవర్తి దేవ కృపా సంపూర్ణ స్థోత్రములు సకల ఆశీర్వాదాలు కారణమిత్రమైనటువంటి దేవాలి ఏ క్షీడు కాకుండా ప్రకటించు దేవ స్తోత్రములు దేవ క్షీడమైన దేవ స్తోత్రములు మంత్రం నుంచి దేవస్తోత్రములు చింతే స్తోత్రాలు కృపాలతో కృపాములు జీవపత్ర జీవవాక్యమైన దేవస్తోత్రములు చేతి పని స్త్రిపక్ష దేవస్తోత్రములు గాయపత్ వాడవను సుతపత్ వాడవని దేవస్తోత్రము గాయములు కట్టి దేవస్తోత్రము గుడ్డ చెప్పిన వారిని బాగుచే దేవ స్తోత్రమును వారి దేవస్తోత్రము దారాలముగా దే దేవస్తోత్రములు దేరువుని మర్మలైనటువంటి కృత స్తోత్రములు దయావాచన దేవస్తోత్రము వారినిచ్చి దేవస్తోత్రీళ్ళు మరి మహోన్నతరించి కాపాడి మాత్రం బిడ్డలుగా సాక్షులుగా చూపిస్తున్నాము మాట్లాడి ఈ యొక్క మిత్రుల ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క రాష్ట్రాలలో మాట్లాడి పంట బాగు నష్టపోయినారు మాట్లాంటి ఆ యొక్క ఆ దాని ద్వారా మరి తెలంగాణ ప్రాంతానికి భావిస్తున్నాం మా తండ్రి అటు ప్రయత్నంలో ప్రభుత్వం దేవుడుగా మాత్రండి మీరు ఆ యొక్క వాతావరణం ఆ యొక్క మిడికల్ దాంట్లో మరి యొక్క ప్రాంతంలోకి రాకుండా మరి కఠిన పక్షంగా నడుస్తున్నాం మా తండ్రి అదే రీతిగా మా తండ్రి స్వస్థపరచు అడవుగా ఉన్న దేవ మీకు కొందనాడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని ఆరోగ్యము ఆ యొక్క మహా కొత్త వాద్యాల మీకు వందన తెలుస్తున్నాము ఈ యొక్క సోషల్ ఏరియాలో వారు చేస్తున్నట్లయితే ఆ యొక్క సేవ బలబరితంగా ఉంటాను అనేక వేయాల మార్పుని దాచేయమని వారిలో రక్షణ అనుభవాలను వారికి దాచియలు ఈ యొక్క వాక్యం ద్వారా సేవ ద్వారా మొత్తం ఆర్థిక మాంద్యములు ఆహార సమస్యలకు ఈ యొక్క పని ఉపాధి కోల్పో ప్రార్థిస్తున్నాము కార్మికులు ఏదైనా వారి అసంఘట సంఘటనలు జరగకుండా మాత్రం వారి సమాధానంతో ప్రయాణించండి షెల్టర్ నుంచి వారి ఒక స్థాయి సమయంలో వారు ప్రాంతంలో చీర దయచేయని అడుగుతున్నాం మొత్తం ప్రభుత్వం విఫలమైన చూస్తున్నాము మొత్తం ఈ యొక్క యంత్రాంగంలో వారు సరిగా చేయలేని పరిస్థితిలో ఉంటుండగా నమ్మినటువంటి బిడ్డలు మాత్రమే సేవ పరిచయం చేస్తూ మాత్రం ఆర్థిక సహాయంగా ఆహారం చేస్తున్నాము అటు సహాయము ఇంకా నడుస్తున్నాము మనందరము సేవ పరిచయం పొందినట్లుగా మొత్తం ఇంకా బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన అమ్మ పేపర్లో ఒక తండ్రి ఏసయ్య కొందరు అతుల స్తోత్రాలు తండ్రి అయ్యా జీవం కలిగిన దేవుడు ప్రభా చూస్తున్న దేవుడు ప్రభా అయ్యా మాట్లాడే దేవుడు గొప్ప దేవుడు అయ్యా నీ కొందరస్ల స్తోత్రాలు ప్రభా మేమి పాపాత్మయ్య ఉండగా ప్రభా మా పాపాల గురించి మీరు చనిపోయారు అయ్యా మేము ఇంకను మరి మరి ఇంకా పాపను కొట్టుకుని ఉంటా ప్రభా మా కొరకు ప్రభా మీ శైలిలో ఏమైపోయారు ప్రభా బలి నా దోషం నా తప్పు ప్రభాప్ప ప్రభా మీరు శిక్షణ తీసుకుని నన్ను రక్షించుకున్న విధానాన్ని బట్టి నీ కొందరు స్తోత్రాలు అది మన హిమ్మతరమైన క్రైస్త జీవితంలో నుంచి ప్రవాహం బయటికి లాగినందుకు సత్యాన్ని చూపించినందుకు ఆ మార్గంలో నన్ను దేవని కొంద్రతోత్రాలు ముఖ్యంగా ప్రవాహ ఎదుగునైనా మరి ఈ మిడతల దండు రాబోతుండగా రాపకని చూసుకోనండి ఈ మిడతల దండు ప్రభావ రోజు ప్రభు ముప్పై మందికి సరిపడా ఆహారాన్ని తింటున్నాయి అంటున్నారు ప్రభా మరి కరువు వచ్చే పరిస్థితి ఎక్కడ ఉంటే అక్కడికి మిడతలు వాళ్ళతో అని చెప్పి మరి శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు సైంటిస్టులు చెప్తా ఉన్నారు దీనికి అయితే ఎవరు కూడా రెమెడీని కనుక్కోలేకపోయారు లాభాలు తెలియదు తెలుసుకోలేకపోతున్నారు ప్రభా జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభావ బలాన్ని ఇవ్వండి తండ్రి నీకున్నారు ప్రభు మీ ఆలోచన దయచేసి ప్రభావం మరి ప్రతి ఉపయోగమైనటువంటి ఆటంకాలు బిడ్డలైన వారికి ఎటువంటి ఆపదలు కలకుండా ఉండటం ఎటువంటి తెగులు ఎటువంటి సమీపించకుండా ఉండడానికి కుటుంబండి ప్రభావాన్ని పరిచయ చేస్తున్న బిడ్డలు చేసుకోండి ఈ వలస కార్మికులు మీరు మీ దృష్టి తీసుకొస్తా తండ్రి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు సహాయకంగా ఉండండి తండ్రి కొందరు ముఖ్యంగా ప్రభావితంగా ఆయన మరి ఇద్దరు గురించి ప్రార్థన చేస్తుండగా వారిద్దరిని మీరు ముట్టండి స్వస్థ ప్రభాన్ని సాక్షులుగా మీరు లేవనెత్తుకునే చనిపోయిన వారి సైతం మీరు లేపకనే వారు ఈ చిన్న అపాయాల నుంచి ఇబ్బంది నుంచి మీరు ఖచ్చితంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు లేపుతారని వారిని మీరు సన్నిధిలో వాడుకుంటారని మేము విశ్వసిస్తున్నాం ప్రభావి పరిచయకం చేసుకోండి అయ్యా ఈ పరిచర్య మీరు సహాయకులుగా ఉండండి ఈ పరిచయం అంత ప్రభావి మహిమకరంగా ఉన్నట్లు మీరు సహాయండి అనేక మందిని పరిచయలోకి వచ్చి ప్రభావితాన్ని తెలుసుకుని ప్రభు పని మధ్య పాత్ర ప్రండి సంస్థలు చూడగానే మీరు నడిపించుకోమని ఏసారి శక్తి కలిగి నామని స్తోత్రాలు పొలము చూడబోతున్నందుకు స్వతం ప్రభావ కార్యక్రమం గల దేవానికి స్వతం పొందం తండ్రి నా దేవ నా ప్రభావ నా యజమానుడా మీకు వందనాలు గొప్ప ఒకసారి జ్ఞాపం చేసుకునండి నాయనా నీకు కొందనాలు ఏ ఒక్క ప్రదర్శించుకోవటం మీకు మా ప్రభున్నత మీ స్వరూపంలో మీ పోలిక చెప్పున ప్రభుణత్ని సూచించబడిన వారు నాయన మీ ఇష్టము చొప్పున ప్రభాన్ని చిత్తం కొరకు నిన్ను ఆరాధించడానికి నిన్ను మహిమపరచడానికి నిన్ను గణపరచడానికి నీ కొరకు మీతో ఉండడానికి నిత్యము ఉండడానికి మీరు తన్ని సూచించినటువంటి ఆ మానవ జాతి మాత్రం కూడా ప్రభున ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా నశించిపోకుండా నరకానికి పోకుండా కనికరించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం అందరూ అంత రక్షణ పొందినట్లుగా కార్యమచ్చేయండి వారిని మార్గం తప్పించిన తురాత్మ వారి మీద వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి తురాత్మ తీయపు అంధకార చీకటి శక్తుల పోరాటం నాశనం అయిపోవరు కాక మా తండ్రి నా ప్రభుత్వ మైకం ప్రత్యేకంగా జ్ఞాపం చేసుకుని పేద ప్రజలు జ్ఞాపకం చేసుకునే ప్రభుత్వ భారతదేశం మా ప్రభుత్వం రెండు కోట్ల మంది ప్రభుత్వ వలస కూలీలు ఉన్నారు మా ప్రభావాల తండ్రి అయా అయా మభ కోట్ల మంది ఆహారం లేక బాధపడుతున్నారు మా ప్రభావ అనేకమంత్రి లక్షల జనం ఒక ప్రభుత్వం నెమ్మది కొన్ని కోట్ల మంది ఆరోగ్యం లేకుండా రకరకాలైన సమస్యలతో మానసికమైన ఒత్తులతో కొంతమంది ప్రభుత్వ యవనస్తుల ప్రభుత్వ తండ్రి బలపడుతున్నారు జ్ఞాపకం చేసుకునండి ఆదరించండి ప్రభుత్వాన్ని కొనున్నారు అయా మా ప్రభావ పేద ప్రజలైనటువంటి వారు ఒత్తుడు మరోపక్క ఆహారం లేమి మరోపక్క ఆరోగ్య సమస్య మరొక ప్రవర్తన ఆర్థిక సమస్య రకరకాలైనటువంటి ఒత్తిడితో నడిపి ఉంది కలిగించి వాటి రిలీజ్ చేయండి ప్రాముఖ్యంగా వారు మా ప్రభావండి స్పందించబడి ఉన్నటువంటి పాపపు బంధకాల్లో నుంచి వారిని విమోచించండి నాయన ఎక్కువ లక్ష్మీనందం అనుగ్రహించండి ఆదరించండి కలకరించండి ఈ రోజు మేము చేసేటువంటి అచిన్న ప్రయత్నాన్ని మీరు ప్రభావతం అండి ప్రభావ మీరు మా ప్రభా లెక్కలోకి తీసుకుని ప్రభావ ప్రజల్లోకి తీసుకుని మా ప్రభావ మా ఆశీర్వాదం దయచేయండి ఎవరైతే ప్రభలతండి ప్రభావ ఈ రోజు లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ కూడా పేరు మీరు దర్శించి మాట్లాడి దర్శించి కలికరించి ఆదరించి ఓదార్చి ఆ ప్రభా ప్రజ్య వారసులు రావాలని అర్థం చేస్తున్నాం సహాయం చేయండి మా ప్రభావి తీవ్ర ఉన్న ప్రతి ఒక్క అది ప్రభావ చంద్రశేఖర్ సార్ని బట్టి చక్రతి గారిని బట్టి దంపతి సార్ని బట్టి మేము ప్రభావ కొన్న వాళ్ళు రవ్వ కొన్నవాళ్ళు బట్టి కొన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి మా ప్రో అందరూ జ్ఞాపకం చేసుకుని సహాయం ఇచ్చేస్తూ ప్రశక్తమైన సమర్పించుకొని అడిగి వేడు నమ్మినేవా నేను కూడా సేవకులతో కలిసిస్తున్నా తండ్రి ఇచ్చిన గొప్ప అవకాశం ఆయన జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు ఎంతో వదనాలు తండ్రి ఆయన ఈ రోజు ప్రభావం నీ పరిశీలన నిలబెట్టినందుకు నీకు ఎంతో వదనాలు తెలుస్తున్నాను తండ్రి తను ప్రేమించి నాతో వివరాణం పెట్టిన నా ప్రభు రక్షకుడు ఏసు క్రీస్తు తండ్రి ఆయన నన్ను ప్రేమించి ప్రభావ అయా నేను నా ఇంత సదాకాలం ఉండాలని నన్ను ప్రేమించిన విధానం బట్టి అయా నీకు వదనాలు ప్రతి తండ్రి నేను వాగ్దానం బట్టి నీకు వందనాలు నీ నోటి మాట వాళ్ళని జీవిస్తున్నాను నమ్ముతున్నాను తండ్రి అయా తండ్రి ఆయన లోకం అంతా గతించుకోవాలి కానీ ఈ మాటలో ప్రభు ఒక పొలంలో పోదని చెప్పిన విధానం బట్టి నేను తాను చేసిన లెక్కలేని మేళ్లు ప్రభావ తండ్రి నేను నేను ఆరాధించి కొనియాసు ఉదయకాలంలో ప్రభావతం కూడా కూడితండినా విజ్ఞాపన ప్రాధాన్ చేయడానికి ఇచ్చిన సమయం బట్టి నీకు ఎంతో వదనాలు తెలుస్తున్నాం తండ్రి నేను వాక్యం వినలేకపోయాము ప్రభా కానీ తండ్రి నేను ప్రతి ప్రాథంతో ప్రభావం వల్ల కూలీల దగ్గర ప్రభావితం చేసే పరిస్థితిని మీరు దీవించి ఆశ్రదించమని అయ్యా మాటలు మా తన మాట్లాడుతాం మా ఆలోచన దాటి కానీ తండ్రి నేను నీ కార్యం చేయమని ప్రార్థించడం ప్రభా ఇచ్చిన రొట్టె ముఖ్య కానీ తండ్రి అయా తండ్రి వాళ్ళని దీవించి ఆశీర్చమని అయా తల్లి వాళ్ళ తప్పులు తీర్చమని అయా తండ్రి వాళ్ళకి శక్తి దయచేయమని అయా తిరిగి తండ్రి వాళ్ళ వాళ్ళ ఊర్లు పోయే దాకా తండ్రి నీకు ఆపుతలు ఉందని అయా తల్ని జ్ఞాపకం చేసుకున్న వారి అయా తండ్రి నేను ఇచ్చిన రొట్టి కానీ నన్ను ఇచ్చిన పండు జీవితంలో ఎంత ఉండవుతున్న కార్యం చేసినట్లుగా తల్లి ఆరోగ్యం శక్తి నేను మాటలు ఏదైతే మాట్లాడేమో ప్రభావిత చాలా ప్రేమను బట్టి చేస్తున్నామని చెప్పిన రెండు మాటలు హృదయాల్లో సహాయం చేయండి అయాని పాప భారం మోస్తున్నా వేసుకుని తనకి మాటలు అయా తల్లి వాళ్ళ జీవితంలో కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి కన్నా ఇవ్వ తల్లి మిడతలు దండి వస్తున్నది అయా సహాయం చేయండి మీ కుటులో భద్రపరచండి అయా పేద రైతులు జ్ఞాపకం చేసుకోండి అయా తల్లి కష్టపడుతున్న తల్లి ప్రతి పేద రైతుని అయా తల్లికైనా వాళ్ళని వాళ్ళని సంరక్షించమని ంగా నీ బిడుదల కోసం ప్రార్థిస్తున్నాం మీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం మీ నామకరణ బిడుదల కోసం ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రతి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం రవా తల్లి ఆ ఆ సమయాల్లో మీ సేవకులు మీరు లేఖి తల్లి ఔసతులు తీసుకున్న విధానం ఈ పరిచయలే తండ్రి నేను ఎంతో మంది ఈ పరిచయం చేయగలరు ధన్వంతులు తండ్రి ఎంతో ప్రభా తండ్రి నేను ఎన్నో రకాలుగా ప్రభా తల్లి మాకంటే తండ్రి ఎంతో గొప్పవాళ్ళు ఉన్నారు ప్రభా మాకు ఈ పరిచయం మాకు దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు చేస్తున్నాం మీ మాత్రం నేను యోగ్యం సాధనలు అమ్ముతున్నాం ప్రభా తల్లి అయ్యో తండ్రి నైనా అయా తల్లినైనా మేము తల్లి నిత్యకాలో ఖాళీ హస్తాలతో కూర్చోకూడదని మీ ఉద్దేశం అయా తండ్రి నైనా కూడా తండ్రి ఫలాలు తీసుకొచ్చిన తల్లిని చలిదాలు కూర్చోవాలని దీని మీ ఉద్దేశం బట్టి మీరు చూపించి కనపరుస్తూ తండ్రి ఉద్యోగ కాలంలో ప్రభావ తండ్రి కోసం మా కోసం ప్రార్థిస్తూ ప్రత్యేకంగా కోవిడ్ తో చనిపోతున్న బిడ్డలని ప్రభావతని పడకల్లో ఉన్న వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని జ్ఞాపం చేసుకోమని వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం పనిచేస్తున్నాం జ్ఞాపం చేసుకోమని ప్రత్యేకంగా జాన్షి ఏమనసులు కోసం ప్రార్థిస్తున్నప్పుడు మీడియా జ్ఞాపం చేసుకోవడం తల్లిదండ్రులని జ్ఞాపం చేసుకోండి తండ్రిని వాళ్ళని ప్రభావం కృపల ప్రజలు పచ్చి మీ ప్రాదం ద్వారా ప్రభా ఆ పొందువారుగా శక్తి పొందువారుగా చేయమని బతులు ఆడుకుంటున్నాం అయ్యా తండ్రి నేను లాదర్ గారి మనవాడు చిన్న తండ్రి కూడా ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డం చేస్తామని హార్ట్ ఆపరేషన్ ప్రార్థిస్తూ మీ సహాయం తెచ్చామని కోరుకుంటూ ఈ రోజు మాకు ఇచ్చిన సమయం పట్టి మనసారి బంధనాలు చుట్టూ చెల్లిస్తూ ఏటా వేడుకుంటున్నాం తండ్రి కృపగలిగిన మా ప్రియా పరలోక్రి ఇంతరకు మమ్మల్ని చూపులో భద్రపరిచి దానికి ఆ జీవితంలో కూడా మీరు అందరికీ తెలుసుకుంటున్నాం సోనైనా తండ్రి ఇవ్వనైనా దొంగ మీ పనిలో ఉండటానికి ఒక ప్రాంతానికి వెళ్ళి మీకు వద్ద కల్పించడానికి మళ్ళీ మన బ్రబా గత ఆహారం ఇవ్వడానికి సహాయాన్ని బట్టి మీరు నర్చించిన విధానం పెట్టండి వ్యక్తి సోదరుకుంటున్నాం అయినా మాకు ఏ పథనం లేదు ఏ ధత లేదు అలాంటి దేవలమేమన్నా మేము నిర్మించిన వాళ్ళు ఉంటుంది గొప్ప మీకు సార్ డ్రైనింగ్ చేస్తాం చేస్తానండి ఈరోజు పరిచర్ ఈరోజు పరిచర్ బాగా జరిగిందండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాకింగ్ చెప్పడం వాకింగ్ చెప్పడం జరిగింది కొంచెం తక్కువ పడ్డాయి ఫుడ్ అంటే ఒక ఫుడ్ ప్యాకెట్స్ కొంచెం లావుగా ఉన్నాయి డివైడ్ చేయలేకపోయాము ఎందుకంటే చేదులు పెట్టాల్సి వస్తుందని చెప్పి డివైడ్ చేయలేకపోయాము అట్లా కొంచెం బ్రెడ్ ప్యాకెట్స్ కొంచెం తక్కువ పడ్డాయి అటు పండులో ప్యాకెట్లు మాత్రం సఫిషియెంట్ గా ఉన్నాయి దాకా Uh, that we have given at the end of it. So, thank you for... In March, uh, you can call them in groups or in chettle. Please pray that they may all be going in some place or other. They may be going to shift them to their... Uh, uh, ...sansmanali point to the province. Thank you, brother. Thank you, brother. Okay, brother. Uh, thank you, brother. Sir, connection with us, sir. Brother, we have a program. Condition with us, sir. Either we have a ownership of respect. That's the problem. యేసుక్రీస్తు వారి కృప తండ దేవుని ప్రేమ ఆదరణ కట్టైన పశుధాత్ దేవుని అన్యోన్య సహసం సంధి సమాధానం ఇప్పుడు సదాకాలం స్వార్థించిన మన ప్రేమ బంధం వారందరికీ భూమి మీద అంకృష్ణమైన వారందరికీ చోడే నడిపించి మహిమ పొందునం దాకా